నూట నలభై ఒకటవ సంకీర్తన చూచే చూపొకటి చూటి గురి ఒకటి తాచి రెండునొకటైతే దైవమేసుండి ఏనుగు తలచితే ఏనుగై పొడచూపు మాను తలచిన నట్టే మానై పొడచూపుని పెద్ద కొండ తలపోయ కొండై పొడచూపు తానే మనోగోచరుడు దైవమేసు అట్ట అంబుది తలచ అంబుది అయి పొడూపు పట్టణము తలచిన పట్టణమై పొడచూపు తట్టి మనోగోచరుడు దైవమేసుకటాద్రి మీద శ్రీపతి తలచితేను శ్రీవేంకటాద్రిద శ్రీపతై పొడచూపు భావమే జీవాత్మ ప్రత్యక్షము పరమాత్మ తావు మనోగోచరుడు దైవమే సుండి